అసలేం జరిగిందంటే నలభై ఆరో అధ్యాయం పత్రికలపై మంత్రుల రసరస పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ముప్పై ఒకటి ఈనాడు న్యూస్ టైమ్ పత్రికల ప్రధాన సంపాదకుడు పబ్లిషర్ రామోజీరావుతో మంత్రులంతా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్లతో పాటే కూర్చున్నారు దాదాపు రెండు గంటల పాటు ఆ కార్యక్రమం నడిచింది నేను ఉన్నాను సంధానకర్తన నేనే రామోజీరావు మాట్లాడుతున్నారు మంత్రులు ప్రశ్నలు వేస్తున్నారు ఆయన జవాబులు చెప్తున్నారు మధ్యలో అకస్మాత్తుగా మంత్రి అలిమినేటి మాధవరెడ్డి రామోజీరావు గారికి ఒక ప్రశ్న సాధించారు మీరు విలేఖరులుగా నియమించే వాళ్ళు మాకు చాలా సమస్యాత్మకంగా తయారవుతున్నారు మా అధికారులు వాళ్ళని చూస్తేనే భయపడుతున్నారు మీరు విలేఖరులుగా నియమించే వాళ్ళకి మంచి శిక్షణనిచ్చి నియమించవచ్చు కదా అప్పటిదాకా నవూల్లో నడిచిన ఆ సమావేశాలు ఈ ప్రశ్నతో ఒక్కసారిగా వేడెక్కిం అంతా నిశ్శబ్దం మంత్రులందరూ ఒక్కసారిగా శ్రద్ధాసక్తులతో బిగుసుకుపోయారు దానికి కారణం ఈ సమస్య అక్కడున్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నది పత్రికా ప్రపంచంలో అనేక కొత్త ప్రయోగాలకు నాంది పలికిన వ్యక్తిగా రామోజీరావుకి ప్రత్యేకమైన గుర్తింపు పైగా ఆ రోజుకు దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కొద్ది పత్రికల్లో ఈనాడు ఒకటి అందుకే రామోజీరావు గారితో ముఖాముఖి సమావేశం మంత్రులందరికీ చాలా ఉత్కంఠభరితంగా ఉంది కానీ నా ఆదురద నన్ను వెంటాడుతూనే ఉంది విజన్ ఇరవై ఇరవై ప్రాథమిక సమావేశంలోనే చాలా ఎక్కువ మాట్లాడేసి లేనిపోయిన తలనొప్పి తెచ్చిపెట్టుకున్నాను దాని కొనసాగింపు ఇదొకటి అసలు ఆ విజన్ సమావేశంలోనే మనకేమీ విజన్ లేదని ఊరుకుని ఉండొచ్చు కదా గతం గుర్తుకొచ్చుతోంది ఆ రోజు చాలా ఎక్కువ మాట్లాడేశాను ఇరవై ఇరవై నాటికి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు అంటున్నారు చెబుతున్నారు వింటున్నాను ఉన్నట్టుండి ఒకరోజు విజన్ ట్వంటీ ట్వంటీ మీటింగ్కి రమ్మన్నారు ఉన్నతాధికారులంతా ఉన్నారు ఎందుకు కొరగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి కమిషనర్గా నేను వెళ్ళాను ముఖ్యమంత్రి తన ఉపోద్ఘాతనలో తన ఆకాంక్ష ఏమిటో చెప్పారు అభివృద్ధి చెందిన దేశాల ఆంధ్రప్రదేశ్ను అభ్యుదాయ పథంలో నడిపించడమే నా లక్ష్యం అన్నారు ఇందుకోసం ఏం చేయాలి ఎలాంటి ప్రణాళిక తయారు చేయాలి వివిధ శాఖలను ఎలా స్పందింపజేయాలి ఇవన్నీ ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి లక్ష్యం వినటానికి బాగుంది కానీ ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం నన్ను వెంటాడుతో నా అనుమానం నిరాధారమైంది కాదు ఇప్పుడున్న పాలనా వ్యవస్థలో మన పని సంస్కృతి ఎలా ఉందో మనకు తెలుసు సెలవులు ఎక్కువ మనం వాడుకునే క్యాజువల్ లీవులు ఆర్జిత సెలవులు వీటికి అదనంగా అప్పుడప్పుడు వచ్చే ఐచ్ఛిక సెలవులు ఇవన్నీ కలిపితే ఎన్ని సెలవులు ఇవన్నీ ఇలా ఉంచి అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మనం ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి నిజంగా ఎన్ని గంటలకి వస్తున్నాం వచ్చిన తర్వాత రోజులో ఎన్నిసార్లు టీ కాఫీలు సేవించడానికి బయటకు వెళ్తుంటాం వెళ్ళినప్పుడంతా ఎంత సమయం ఖర్చు భోజనానికి నిర్దేశించిన సమయం అంత కానీ మనం భోజనం చేసే పేరుతో తినే సమయం ఎంత ఎక్కువ సాయంత్రం ఎన్ని గంటల దాకా ఆఫీసులో ఉండాలి కానీ బస్సులు దొరకను ఆటోలు దొరకను ఎంత త్వరగా వెళ్ళిపోతుంటాం మిగిలిన సమయంలో బాస్ చెప్పిన ఫైలు బ్రతకడం తీయడం రాయడం మినహా మనం నేర్చుకుంటున్నది అసలు మన పోస్ట్లో మన విధులు ఏమిటో మనకు తెలుసా మారుతున్న చట్టాలు జీవోలు ఎప్పుడున్నా చదివే టైం ఉంటుందా మనం చేయాల్సినంత పని చేయగలుగుతున్నామా వీటి గురించి ఆ సమావేశంలో ఎవరూ మాట్లాడటం లేదు ముఖ్యమంత్రి గారి విజన్ ప్రణాళిక గురించి మాత్రం అద్భుతం ఆహా ఊహో అంటున్నారు అప్పటికే ఐఓఏలో పని పాట లేకుండా జీవితం తీసుకుంటున్నా అపరాధ భావాలు వెంటాడుతున్నాయి కదా నేను ఏమి మాట్లాడకుండా ముక్కు మీద తెలియజేసుకున్నాను ఈ సంగతి ముఖ్యమంత్రి కంటలో పడింది లాంఛన్ ప్రయంగా ముఖ్యమంత్రి నన్ను అడిగారు మీరేమీ మాట్లాడడం లేదని చెప్పండి మీ సలహా ఏమిటో చెప్పడం ఇష్టం లేదు చెబితే ఆయనకి అరుచికరంగా ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రి నన్ను వదలలేదు దాంతో నాలో గూడుగట్టుకున్న భావాలన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి అక్కడున్న నా సహాధికారులు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా నా మనసుకు వచ్చిందంతా మాట్లాడేసింది సార్ విజన్ ప్లాన్ ఆలోచన చాలా బాగుంది సార్ ఇది తయారు చేయడం కోసం చాలా ఆలోచన జరుగుతుంది కానీ నేను ఢిల్లీ నుంచి చూసింది కానీ ఇక్కడ రాష్ట్రంలో చూస్తున్నది కానీ ఒకటే విషయం మన దేశంలో మనకు పథకాలు రచించడం చేపకాకపోవడం అంటూ ఎప్పుడూ లేదు అనేక గొప్ప గొప్ప పథకాలు రచిస్తున్నాం ఎటు వాటిని అమలు చేయలేకపోతున్నాం అందుకు కారణాలు చాలా ఉన్నాయి ప్రధానంగా రెండు కారణాలు చెప్తాను ఒకటి రాజకీయ నాయకుల్లో వాటిని శరవేగంతో అమలు చేయాలన్న తర్హత రెండు ఆ ఆరాటానికి తగినట్లుగా యంత్రాంగం లేకపోవడం మన ఉద్యోగం పని సంస్కృతి గురించి మనకు తెలుసు వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలుసు లంచం తీసుకోకుండా ప్రభుత్వ సిబ్బంది చిత్తశుద్ధితో నిర్దిష్ట పని వేళల్లో పూర్తిగా పనిచేస్తారు అని ప్రజలు విశ్వసిస్తున్నారా పని చేస్తున్న వాడికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నామా పని ఎగ్గొట్టే వాడిని దండిస్తున్నామా ప్రమోషన్లు ఆపేస్తున్నామా ఇలా మాట్లాడుతున్నప్పుడు నా ఆవేశం నాకు తెలుస్తుంది కొంతమంది ఇతర అధికారులు మీటింగ్ చివరిలో ఏమిటి వితండవాదం అని ఇసుక్కుంటున్నారని కూడా తెలుసు కానీ మనసులో అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భావాల్ని ఆపుకోలేకపోతున్నారు మనకి మన ఉద్యోగులకి పెరుగుతూ వచ్చిన నైపుణ్యం అంతా పనులు జరగకుండా చేయడంలోనే ఏ ఫైల్ వచ్చినా ఏ ప్రతిపాదన వచ్చినా అది ఎలా ఆచరణ సాధ్యం కాదో ముందు ఎన్ని రకాల రూల్స్ అడ్డు వస్తాయో రాసేస్తాం నిజంగా ప్రతిపాదనలు దాని స్వరూప స్వభావాలను బట్టి సామాజిక ప్రయోజనాన్ని బట్టి విశ్లేషించి ఫైల్ మీద రాస్తున్నావా ఎల్డీసీ నుంచి అత్యున్నత స్థాయి అధికారి దాగా అంతా ఇలా వ్యవహరిస్తున్నారు సార్ ఈ ప్రతికూల భావజాలంతోనే ఇంకో పథకం విజన్ ట్వంటీ ట్వంటీ అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారా మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకు రాజకీయ నాయకులు అధికారులు కలిసి కూర్చుని ప్రజల కోసం ప్రగతి కోసం సామూహికంగా పనిచేసే సంస్కృతిని ఏ మేరకు అలబరుచుకోగలిగాం ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రెండు వర్గాలు కలవటం అంటూ జరిగితే చాలా వరకు వాళ్ళ వాళ్ళ సలాభం కోసం తప్ప నిజంగా ప్రజల కోసం కలిసి పనిచేయటం ఎన్నిసార్లు జరిగి ఉంటుంది అయినా అభివృద్ధి ఎంతో కొంత జరుగుతుంది కానీ జరగాల్సినంత జరగటం లేదు జరగాల్సిన పరిస్థితులు జరగడం లేదు మరో మాటలో చెప్పాలంటే జరగాల్సిన వాతావరణాన్ని మనం కల్పించటం లేదు సార్ మధ్యలో ఎవరో పక్క నుంచి నాకు అందిస్తున్నారు విజన్ ట్వంటీ గురించి మాట్లాడండి నేను మొదలు చెప్పదలుచుకున్నదంతా చెప్పేదాకా ఆగను నా తత్వమే అది ఇటువంటి మన సంస్కృతితోనే మనం అమలు చేయదలిస్తే ఇరవై ఇరవై నాటికే కాదు ఇంకో శతాబ్దం నాటికి కూడా మీరు ఆశిస్తున్న ప్రకటన సాధించలేంశం మన ఆలోచనల్లో కొన్ని సంస్కృతిలో మార్పు రావాలి ముఖ్యంగా టీంవర్క్ కలిసి పనిచేసే సంస్కృతి పాజిటివ్గా ఆలోచించే సంస్కృతి మనకి మన ఉద్యోగులకి అలవడాలి కాలం ఎంత విలువైనదో పైల నడకలో జాక్యం వల్ల నష్టం ఎంత తీవ్రమైనదో అందరికీ అర్థం కావాలి మన ఉద్యోగాల అంతిమ ప్రయోజనం ప్రజల అభివృద్ధి సంక్షేమం అన్న భావనతో పనిచేసే అభ్యాసం కావాలి ఇవన్నీ ఆలోచించకుండా ఏ మార్పు తీసుకురాకుండా ఎన్ని ప్రణాళికలు వేసినా మనం ముందుకు పోలేం సార్ కొంచెం ఆపి ముఖ్యమంత్రి మూడు ఎలా ఉందో చూశాను ముఖ్యమంత్రి నేను చెప్తున్న శ్రద్ధగా వింటున్నారు ఆయన మొహంలో ఎక్కడా విసుగుతల అసహనం కనిపించడం లేదు నాకు మరింత ధైర్యం వచ్చింది నేను ఆపడం చూసి ఆయన ఒక ప్రశ్న వేశారు మరి ఏం చేస్తే మన విజన్ ట్వంటీ ట్వంటీని సమర్థంగా అమలు చేయగలుగుతామని మీరు అనుకుంటున్నారు శిక్షణ సార్ శిక్షణ మన లక్ష్య సాధనకు తగిన విధంగా గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు మానవ వనరులన్నింటినీ మన ప్రణాళిక అమలుకు అవసరమైన శిక్షణని ఇవ్వడం ద్వారా మాత్రమే సాధించగలుగుతాం టీం వర్క్ పని సంస్కృతి విజన్ పట్ల అవగాహన అంకిత భావం వగేర అంశాల్లో అందరి ఎప్పటికప్పుడు అభ్యాసం చేస్తూనే ఉండాలి ఇంత విలువైన మానవ వనరుల శిక్షణని నిర్లక్ష్యం చేసి మనం ఏ ప్రణాళికని అమలు చేయలేమని నా నిశ్చితా అభిప్రాయం సార్ ఊపిరి పీల్చుకున్నాను ఆ హాల్లో కాసేపు నిశ్శబ్దం ఆ కాసేపట్లో నాలుగు తర్జిన భర్జన తప్పు చేసానా అతిగా మాట్లాడేసానా ఇంతమంది అధికారులు ఎవరు మాట్లాడిన విషయం గురించి నేను ఒక్కడిని ఎందుకు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు ఇదంతా వృధా ఇలా సవాలక్ష సందేహాలు ముఖ్యమంత్రి నోరు విప్పారు ప్రసాద్ గారు మీరు చెప్పిన విషయాలన్నీ సమంజసంగానే కనిపిస్తున్నాయి ఇదే విషయం ఒక రెండు సార్లు చీఫ్ సెక్రటరీ గారితో కూడా ప్రస్తావనకు వచ్చింది నేను అనుకోవడం మీ ఐఓఏ మొదటి నుంచి ఈ దిశగా సక్రమంగా పనిచేస్తూ ఉండి ఉంటే ఇప్పుడు ఇలా ఆలోచించిన అవసరం వచ్చేది కాదు ఇప్పటికైనా మీరే ఐఓఏ కమిషనర్ కనుక మీరే ఆ బాధ్యతను తీసుకోండి మీకు ఏమేమి సదుపాయాలు కావాలన్నా నేను సమకూరుస్తాను ఇంతకీ మీరు ఒక సమగ్ర ప్రణాళికని ఎన్ని రోజుల్లో తయారు చేసి ఇవ్వగలరు ఒక నెల రోజుల్లో సార్ కాలం చాలా విలువైందని మీరే చెప్పారు కదా పదిహేను రోజుల్లో ఇవ్వలేరా సరే సార్ ప్రయత్నం చేస్తాను అలా మొదలైన ప్రణాళికతో ఐఓఏని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థగా మార్చేశాం సదుపాయాల విస్తరణ మూడంచెల శిక్షణ వ్యవస్థని రూపొందించాం ప్రతి ఉద్యోగానికి మాన్యువల్స్ తయారు చేయించి ఇచ్చాం జిల్లా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి ప్రతి ఉద్యోగి శిక్షణ పొంది తీరేలా కార్యక్రమం రూపొందించాం పంతొమ్మిది ఎన్నికలలో మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అప్పటికి మా ఇన్స్టిట్యూట్లో చాలా సదుపాయాలు పెరిగాయి శిక్షణ ఊపొందుకుంది ఒకరోజు ముఖ్యమంత్రిగా అన్నాను సార్ విధాన నిర్ణయాలు తీసుకునే మంత్రులకు కూడా శిక్షణ ఉండాలి కదా ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించారు అలాగే ఏర్పాటు చేయండి అన్నారు మంత్రులకు ఎలాంటి అంశాల్లో ఎలాంటి ప్రముఖ నిపుణుల చేత శిక్షణ ఇప్పించాలి అని రెండు రోజుల పాటు కసరత్తు చేశాను ఢిల్లీలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ విచారించాను ఎవరిని అడిగినా మంత్రుల కోసం శిక్షణ అనేది గతంలో ఎప్పుడూ వినలేదన్నారు కేంద్ర ప్రభుత్వంలో అసలు అలాంటిది ఏ జరగలేదన్నారు అంటే ఇది దేశంలోనే మొదటిది ఇక నా బుద్ధికి తోచినట్లు మొత్తం శిక్షణని వివిధ విభాగాలుగా విభజించారు శాఖ మంత్రిగా మంత్రి విధులేమిటి ఇతర మంత్రులతో కలిసి సమన్వయంతో నిర్వహించాల్సిన పాత్ర ఏమిటి మంత్రిగా రాష్ట్రం ఎలాంటి బాధ్యత ఉంటుంది శాసనసభ్యునిగా తన నియోజకవర్గం పట్ల ఎలాంటి బాధ్యత ఉంటుంది తనకు అప్పగించిన జిల్లాకు మంత్రిగా ఎలాంటి బాధ్యత ఉంటుంది శాసనసభలో నిర్వర్తించాల్సిన పాత్ర ఎలాంటిది అందులోనూ ప్రభుత్వ పాత్రకి పార్టీ పాత్రకి వ్యత్యాసం ఏమిటి తన శాఖల మీద అవగాహన ఎలా పెంచుకోవాలి వ్యక్తిగత సిబ్బందిని ఎలా ఎంచుకోవాలి వాళ్ళ మీద ఎంతవరకు ఆధారపడాలి సమయ పాలన ఎంత అవసరం దాన్ని అభ్యసించడం ఎలాగా విధాన నిర్ణయాల విషయంలో ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని అలవరచుకోవాలి ఇలాంటి రెండు డజన్ల అంశాలతో ఒక టైం టేబుల్ని రూపొందించాం లోక్సభ సెక్రటరీ జనరల్ గోపాలన్ని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎన్ విఠల్ని ఐఐఎం అహ్మదాబాద్ నుంచి నిపుణుల బృందాన్ని మాజీ సీనియర్ మంత్రుల్ని ఆహ్వానించి వాళ్ళ సహాయంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించాను పేషీ నిర్వహణ సమయ పాలనా అంశాలు నేను బోధించాను ఆ క్లాసులు మూడు రోజుల పాటు నిర్విరామంగా మా ఇన్స్టిట్యూట్ లో జరిగాయి ఆ శిక్షణలో భాగమే పత్రికల పట్ల ఎలక్ట్రానిక్ మీడియా పట్ల మంత్రులకు అవగాహన కల్పించే కార్యక్రమం బహుశా ఈనాడులో రిపోర్టింగ్లో వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పాతికేళ్లకు పైగా పనిచేసిన దిర్దృష్టి మిత్రుడు వల్లీశ్వర్ వంటి వాళ్ళ ద్వారా చాలా సందర్భాలలో రామోజీరావులో గల వృత్తి విలువల గురించి విని ఉండటం వల్ల కావచ్చు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సనగా రామోజీరావు గారిని ఎంచుకున్నాను కార్యక్రమం అయితే పెట్టించాను కానీ పెట్టాక ఒకళ్ళిద్దరు మంత్రులు నాతో అన్నారు రామోజీరావు గారు దొరుకుతారు కదా అడగాల్సినవి చాలా ఉన్నాయి నాలో ఆదుర్దా మొదలైంది ఇదేమైనా రసాభాస అవుతుందా అన్న బెంగ వెంటాడింది ప్రశ్న జవాబుల రూపంలో ఆయన చాలా విషయాల్ని మంత్రులకు వివరించారు ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర గురించి అనేక ఉదాహరణలతో చెప్పారు వార్త పవిత్రమైనది వార్త స్వేచ్ఛగా చేయదగినది అంటూ పత్రికలు ఎలా ఉంటాయో సుదీర్ఘంగా ఆ క్లాసులో చెప్పారు ముఖ్యమంత్రి అడిగారు మేము చేసే మంచి పనులకు పత్రికల్లో తగిన ప్రోత్సాహం రావాలి అందువల్ల ఇంకా ఉత్సాహంగా పనిచేయగలుగుతాం రామోజీరావు నవ్వారు మీరు చేసే పనులు మంచివే అయితే వాటి ప్రచారం వచ్చే తీరుతుంది అలాగని ప్రతిరోజు వాటర్ షెడ్ కార్యక్రమం గురించే రాయండి అంటే సరిగాదు ఒకటి రెండు సార్లు ఆ కార్యక్రమం గురించి వివరంగా రాస్తాం ఆ తర్వాత ఏదన్నా కొత్త కోణంలో చెప్పగలిగితే తప్ప పాత విషయాన్ని పదే పదే రాయటం అలా చేస్తే పాఠకుడికి తీసుకొస్తుంది పఠన తగ్గిపోతుంది మాకు అంతిమంగా మా పాఠకుడి స్పందన ముఖ్యం ముఖ్యమంత్రి మళ్ళీ అడిగారు చేసే మంచి ఫోన్ లెక్క ప్రచారం రావటం లేదు చెడును మాత్రమే ఎక్కువగా చూపిస్తూ రాస్తున్నారు అన్నది మా అభిప్రాయం మంచిని ప్రమోట్ చేయడానికి మీరేం చేయగలరు రామోజీరావు ఓపిక్గా జవాబిచ్చారు ఈ విషయంలో నేను మీతో ఏకీభవించలేను మీరు మంచి అనుకునేది ఎంత మంచిో మాకు అనిపించాలి మీరు నిజంగా మంచి చేసేదాన్ని వెతుక్కుంటూ మేమే వస్తాం ఉదాహరణకి నేను పంతొమ్మిది వందల డెబ్బై అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ దివి తాలూకాలో గురించి రాస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక అప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఎంత చురుగ్గా చొరవగా వ్యవహరించారో పెద్ద వ్యాసట రాసింది న్యూయార్క్ టైమ్స్ని ఎవరు మేనేజ్ చేశారని అంతలా రాశారు వార్తలు మీరు ఆశించినట్లు మంచిగా కనిపించాలంటే మీరు పాటించాల్సిన పారదర్శకత ఎంత పారదర్శకంగా మీరు పనిచేస్తే అంత మంచిగా వరదలు వస్తాయి మరో రకంగా ఎవరూ రాయలేదు పరిపాలనలో పారదర్శకత లోపించినప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ దశలో మాధవ రెడ్డి ప్రశ్న వేశారు మీ విలేకరులకు శిక్షణ ఇవ్వాలి సార్ చాలా బాధలు అంటూ జిల్లాల్లో విలేకరులతో వస్తున్న సమస్యల్ని అయితే చూపారు ఇది చాలా క్లిష్టమైన సమస్య అందరు చెవులు రెక్కించి వింటున్నారు ఆయన ఏం చెప్తారు అని రామోజీరావు జవాబు చాలా సూటిగా నిశ్చితంగా వచ్చింది మీరు ఏ శిక్షణ తీసుకునే మంత్రులుగా పనిచేస్తున్నారు మొదటిసారిగా ఇప్పుడే కదా ఈ ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా మా విలేఖరులకు ప్రాథమిక శిక్షణ నిచ్చి పంపిస్తే అనుభవం మీద వాళ్ళు నేర్చుకుంటున్నారు హైదరాబాదులో ఒక్కొక్క విలేఖరికి ఒక్కో బీట్ ఇస్తాం వాళ్ళని రెండు మూడు ఏళ్ళకోసారి మారుస్తుంటాం ఉదాహరణకి ఒక విలేఖరిని మోహన్ రెడ్డి గారి శాఖ నుంచి విజయరామారావు గారి శాఖకు మార్చుతాం అలా మార్చపోతే వాళ్ళు మీ దెబ్బకు తట్టుకోలేక ఏమైపోతుంటారో తెలుసు జిల్లాల్లోనూ శిక్షణనిచ్చే పంపిస్తాను దురదృష్టవశాత్తు తమకి అనుకూలంగా ప్రభావితం చేయటం కోసం రాజకీయ నాయకులు దొడ్డిదారులలో మా వాళ్ళను బుట్టలో వేసుకుంటుంటే అదుపు చేయలేకపోతున్నాం అయినా తెలిసి తప్పు చేసే వాళ్ళని ఉపేక్షించడం లేదు అంతే ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ మంత్రులంతా ఒక్కసారి నిశ్సిద్ధమైపోయారు వేడి వేడి లేకుండా సమావేశం ముగిసాను అమ్మయ్యా అనుకుంటూ lupir bintu kunan musik